జై గురుదవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం మొదటి భాగం మొట్టమొదటి ప్రకరణంలో శ్రీరాముడి యొక్క వైరాగ్యాన్ని వర్ణించారు ఎందుకంటే ఏ సాధకుడికైనా సరే ఏ ముముక్షువుకైనా సరే ముందర వైరాగ్యం ఉంటే గానీ విషయ ప్రవేశం చేసే అర్హత ఉండదు గనక వైరాగ్య వర్ణన చేశారు ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో వాడు ముముక్షు అయినట్టే అటువంటి ముముక్షు ఏం చేయాలి ఏం పొందాలి ఆ రెండింటినీ కూడా మోక్ష వ్యవహార ప్రకటనలో చెప్పారు ఇప్పుడు అసలు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి ఏమిటి దీని యొక్క ఉత్పత్తి లక్షణం ఏమిటి అనే విషయాన్ని ఉత్పత్తి ప్రకటనలో చెప్పబోతున్నారు దీంట్లో మొట్టమొదటి సర్గలోనే ఏడో శ్లోకంలో ఆయన ఈ ప్రశ్నను డైరెక్ట్ గా టేకప్ చేసి ఏమన్నా ఉత్పద్యతే యో జగతి స ఏ వకి వర్ధతే స ఏ స్వర్గం వా నర అన్నాడు రామా పుట్టేది ఎవరు పెరిగేది ఎవరు నశించేది ఎవరు అని కదా ప్రశ్నిస్తున్నావు పుట్టేది ఒకడు పెరిగేది వేరొకడు మరణించేది వేరే అంతకంటే ఇంకొకడు అవటానికి సాధ్యమవుతుందా అది కాదు ఎవడు పుడతాడో వాడే పెరుగుతాడు వాడే స్వర్గాన్నో నరకాన్నో మోక్షాన్నో దేన్నో దాన్ని పొందుతాడు కనుక మనం ఏం విచారణ చేయాలంటే వీటన్నిటికీ మొట్టమొదటిదేది పెరగడం విన్న తర్వాత మాటలు మొట్టమొదటి మాట ఇది పుట్టడం పుట్టడం అంటే ఏమిటి అని ప్రశ్నించాలి మనం అన్నాడు ఈ ప్రశ్నకు సమాధానమే ఏడు వేల ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని ఆయన తయారు చేశాడు ఈ ప్రకరణం అంతా ఒక మహా అడవిలాగా ఉంటుంది కొంత దూరం పోయేసరికి మనం ఎటు నుంచి వచ్చామో ఎటు పోతున్నామో మనకే అర్థం కాదు అందుకే వశిష్ట మహర్షి ఏం చేశాడంటే తనే స్వయంగా మొట్టమొదట సంగ్రహ సర్గా అని సర్గ చెప్పాడు ఆయన ఇదం ప్రకరణార్థం త్వం సంక్షేపాక్షృణు రాఘవ విస్తరంతే యథేప్సిం అన్నాడు ముందర నేనేం చెప్పబోతున్నానో దాన్ని సంగ్రహంగా చెబుతానయ్యా దీన్నే నువ్వు యథేప్సితం ఎలా కోరావో అలా అక్కడ దాన్ని విస్తరింపజేసుకుంటూ వివరించుకుంటూ వెళ్తానయ్యా అన్నాడు ఎందుకు ముందరగా సంగ్రహంగా చెప్పడం ఎందుకంటే చెప్పబోయే విషయం చాలా జటిలంగా అరణ్యంలాగా ఉంటుంది గనక ముందర సంగ్రహంగా చెబుతాను చెప్పిన దాన్నే విస్తరించుకుంటూ వెళ్తాను విస్తారం పెరిగిపోయేటప్పుడు ఎట్టునుంచి ఏడిపోయామో అని కొంచెం మనసులో కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు ఈ సంగ్రహ సర్గలో ఏం చెప్పామో చూసుకో దాన్ని బట్టి నువ్వు సౌన్యం చేసుకో ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతో సంగ్రహ సర్గ చెప్పాడు ఈ సంగ్రహ సర్గ చదివినా కూడా రాబోయే ప్రకటన అంతా కొంచెం గందరగోళంగానే ఉంటుంది ఎట్నుంచి ఏడిపోతున్నామో అర్థం కానే కాదు అందువల్ల ఈ ప్రకరణాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఒక కొత్త దారి తొక్కుదామ ఏమిటంటే ఈ ఉత్పత్తి ప్రకరణంలో వశిష్ట మహర్షి నిజంగా చెప్పదాచున్నది ఏమిటంటే అసలు ఉత్పత్తి లేనే లేదు అని చెప్పదలుచుకున్నాడు ఇది ఎవడో పట్ట నమ్మే ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా ఇది ఫలానా చోట ఫలానా సమయంలో పుట్టింది అంతకుముందు లేదు ఆ తర్వాత కాదు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా సమయం పుట్టిందే నిక్కచ్చిగా తేల్చి చెప్పేసేయచ్చు దీన్నే ఐన్స్టీన్ మహాశయుడు ఫోర్ డైమెన్షనల్ గ్రాఫ్ అన్నాడు ఫోర్ డైమెన్షనల్ గ్రాఫ్ అంటే ఏమిటి దాంట్లో యాక్సిస్లు ఉంటాయి ఎక్స్ వైజెడ్ యాక్సిస్లు ఆ యాక్సిస్ను బట్టి స్పేస్లో ఒక వస్తువు యొక్క లొకేషన్ని మనం ఫిక్స్ చేసేయచ్చు వేదాంత పరిభాషలో దీన్ని ఏమంటారంటే దేశము అంటే ఏమిటి మన ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం ప్రకారంగా ఎక్స్ వై జడ్ అనేటువంటి మూడు యాక్సిస్ లో కలిపి వేదాంత పరిభాషలు ఏమంటారంటే దేశము అని పిలుస్తారు అంటే ఏమిటి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఒకే ప్లేన్ లో ఉంటాయి జెడ్ యాక్సిస్ వర్టికల్ ప్లేన్ లో ఉంటుంది ఈ మూడు రెండు కలిపేసినట్లయితే ఈ మూడు కలిపేసినట్లయితే దాన్ని బయట వస్తువు యొక్క లొకేషన్ ఫిక్స్ చేస్తాం కదండి నిర్ధారణ చేస్తాం కదా ఆ నిర్ధారణ చేసే విధానాన్ని మన వేదాంత పరిభాషలో ఏమని పిలుస్తారు దేశము అని పిలుస్తారు ఇక నాల్గో యాక్సిస్ ఉంది దాన్ని ఏమైనా పిలుస్తారు ఆధునిక పరిభాషలో టీ యాక్సిస్ అంటారు అంటే టైమ్ యాక్సిస్ ఆ వస్తువు యొక్క ఉత్పత్తి ఎప్పుడు జరిగిందో ఆ దాని టైం ఫ్యాక్టర్ని ఈ టీ యాక్సిస్ ఫిక్స్ చేస్తుంది దీన్ని మన వేదాంత పరిభాషలో కాలము అని పిలుస్తారు ఆధునిక పరిభాషలో నాలుగు యాక్సిస్ ఆధారంగా చేసుకుని ఒక స్పాట్ నిశ్చయం చేస్తే ఆ స్పాట్ ప్రకారంగా ఆ వస్తువు యొక్క దేశము అనగా అది సోటులో దాని యొక్క స్థానం ఎక్కడుంది కాలంలో దాని యొక్క స్థానం ఎక్కడుంది అని ఆ రెండు అయిపోతాయి అంటే ఆ వస్తువు యొక్క ఉత్పత్తిని ఆ నాలుగు కలిసి నిర్ధారణ చేస్తాయి ఇది ఆధునిక విజ్ఞానం మనకు చేసేటువంటి విధానం అయితే ఈ వైజ్ఞానిక విధానంలో ఆధునికత్వం ఏం లేదు నిజానికి ఆలోచిస్తే కొన్ని లక్షల సంవత్సరాలుగా మనుషులు ఇటాగా ఆలోచిస్తున్నారు ఎలాగే ఆలోచిస్తున్నారు ఈ వస్తువు ఏ ప్రదేశంలో ఉంది ఏ కాలంలో ఉంది అని ఆలోచిస్తున్నారు మరి కొత్తగా వచ్చిందల్లా ఏమిటంటే ఫోర్ డైమెన్షనల్ కాన్సెప్ట్ మాత్రం వచ్చింది ఈ కాన్సెప్ట్ నాలుగు డైమెన్షన్స్ ఉన్నాయి డైమెన్షన్ ప్రకారంగా మనం ఫిక్స్ చేస్తున్నటువంటి డైమెన్షనల్ కాన్సెప్టే కొత్త తప్పితే దేశము కాలము అనేటువంటి భావన మాత్రం అది కొత్త కాదు ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలనుకుంటే దీంట్లో దేశము అనే పదం వచ్చినప్పుడల్లా ఎక్స్ వైజెడ్ యాక్సిస్లు మూడు మనం గుర్తుపెట్టుకోవాలి కాలము అనే పదం వచ్చినప్పుడల్లా టీ యాక్సిస్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ రోజుల్లో అందరికీ కూడా ఆధునిక వైజ్ఞానిక విధానంలో ఆలోచించడం బాగా అభ్యాసం అయిపోయింది కనుక మనం దేశము అని ఎక్కడన్నా వస్తే పదం వస్తే మనం ఈ చెప్పబోయేటువంటి ప్రకటనలో అప్పుడు మొదటి మూడు యాక్సిస్ని ఎక్స్వైజ్ యాక్సెస్ని ఫిక్స్ చేసుకోవాలి కాలం అనే పదం రాగానే ఫోర్త్ డైమెన్షన్ని మనం బుర్రలోకి తీసుకోవాలి ఇలా ఆలోచించినట్లయితే వశిష్ఠ మహర్షి చెప్పబోయేటువంటి విషయం అంతా మనకు తేలిగ్గా బురకెక్కుతుంది ఇక వశిష్ట మహర్షి ఈ ప్రకటనలో ఒక విప్లవాత్మకమైన ప్రశ్నను లేలెత్తాలని నిశ్చయం ఏమిటి ఆ ప్రశ్న అంటే నువ్వు యాక్సిస్లు యాక్సిస్లు అంటున్నావు కదా ఈ యాక్సిస్లన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అని గణిత శాస్త్రంలో అయితే ఈ ప్రశ్నకి అవసరమే లేదు అసలు వాళ్ళు దీన్ని పట్టించుకోరు ఎందుకని వాళ్ళకి ఇది యాక్సిఎం అంటారు అంటే ఓ అనే ఒక పాయింట్ ఉందనుకో పాయింట్ ఉందనుకుంటే అక్కడి నుంచి ఆరు జంటలుగా ఒక లైన్కి దానికి ఎక్స్ యాక్సిస్ అని పేరు దానికి నైంటీ డిగ్రీస్ లో ఇంకో గీతికి దాని పేరు వైయాక్సిస్ అని పేరు దానికి వర్టికల్ గా ఇంకో గీత గీ దాని పేరు జడ్ యాక్సిస్ అనే పేరు ఇది నిశ్చయం చేసేసారు ఈ ఓ అనే పాయింట్ ఎక్కడుంది అంటే అది ఇష్టం ఐచ్ఛికం నువ్వు ఎక్కడ కావాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు దీన్నే గణిత శాస్త్ర పరిభాషలో యాక్సిజయం అంటారు అంటే దాని గురించి ఇంకా చర్చ చేయరు అది మనకు తెలుసు అని అనుకుని ఆపై చర్చకి వెళ్ళిపోతారు వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే తన చర్చంతా ఇక్కడే కేంద్రీకరించాడు ఏమిటి నువ్వు ఉంది ఉంది అనుకుంటున్నావు కదా ఓ అనేటువంటి పాయింట్ అది ఉంది ఇది ఆయన ప్రశ్న ఈ చర్చ ఆయన పరిభాషలో చాలా మిరుకులు తిరుగుతుంది తిరిగి తిరిగి ఆయన ఏం కన్క్లూజన్కి వస్తాడంటే ఏం తీర్పు చెబుతాడంటే ఆ మూల అనేది నిజంగా లేనే లేదు అది ఉందనుకోవడం నీ భ్రమ ఆ భ్రమలో పడి అది ఉందనుకుని దానిమీద ఆధారపడి దాని మించి మూడు గీతలు నువ్వు గీశావు ఎక్స్ వైజడ్ అని చెప్పేసి వాటిని ఏమన్నా మొదటి మూడు యాక్లు కలిపి ఇవి స్పేస్ యాక్సెస్ అన్నావు ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గీత దగ్గర నుంచే నీ ఊహ మీద ఆధారపడి నాలుగో గీత వాడు మనసులో గీశావు అది కాగితం మీద గీసినది వీల్లేదు దాన్ని ఏమన్నా టైం యాక్సెస్ అని పిలిచి ఫోర్త్ డైమెన్షన్ పిలిచావు ఎంత ఈ గీతలన్నీ దేని మీద ఆధారపడి నడుస్తున్నాయి ఈ మొత్తం కథంతా నీ భ్రాంతి మీద ఆధారపడి సాగేయే తప్పే లేని బిందు మీద కాదు ఓ అనే లేనే లేదు అక్కడ అది ఉందనుకుని కథంతా నడిపించేస్తావు నువ్వు ఉందనుకుని యాక్సిస్ని తయారు చేసి దాన్ని బట్టి వస్తువు యొక్క ఉత్పత్తిని నిర్ధారణ చేసేస్తున్నావు కనుక వస్తువు యొక్క ఉత్పత్తి నిర్ధారణ దీన్ని బట్టి చేస్తున్నావు నువ్వు లేనిటువంటి ఒక బిందువు ఉందనుకుని చేసేస్తున్నావు ఎంత కనుక నిజంగా భ్రాంతి మీద ఆధారపడి చేసే నిర్ణయం అంతా నీ భ్రాంతి వల్ల పుట్టినటువంటి ఓ బిందువు మీద ఆధారపడి ఆ మొదటి బిందువే లేదు కనుక నువ్వు తర్వాత చెప్పేటువంటి ఉత్పత్తి కూడా లేనేలేదు అంటే అసలు ఈ సృష్టి అనేది లేనేలేదు అని చెప్పదలుచుకున్నాడు మహర్షి ఆయన చేయదలసిన నిర్ణయం ఇది అయితే ఈ మాట నమ్మడం ఎట్లా నమ్మడం మాట ఉంచండి వశిష్ఠ మహర్షి యొక్క పారిభాషిక పదాలు ఏమిటో మనం చెప్పుకున్నాం ఏమిటి దేశము కాలము అనేవి ఆయన పారిభాషిక పదాలు అంటే దేశము కాలము అనేవి లేనే లేవు అంటున్నాడు ఆయన అంటే మొదటి మూడు యాక్సిస్లు అనేది ఒక సెట్ దాన్ని మొత్తం దేశం అంటున్నాడు కదండి అది లేదు నాలుగో యాక్సిస్ టీ యాక్సిస్ ఉంది కదండి దాని పేరు కాలం అది కూడా లేదు అంటున్నాడు అంటే ప్రపంచంలో చోటు సమయము అనేవి లేనే లేవు అంటున్నాడు ఆయన లేని పరిస్థితిని మనం ఊహించగలమా పోని కాలం లేని పరిస్థితిని మనం ఊహించగలమా సాధ్యం కాదు చాలా కష్టం పోనికని సాధ్యం అట్లా అది కష్టం ఇలాంటి ఊహ కందని విషయాలను ఆయన ప్రతిపాదించదలుచుకున్నాడు ఇప్పుడు ఊహగందని విష విషయాలు ప్రతిపాదించలుచుకుంటే అర్థమయ్యేట్టు ప్రతిపాదించాలంటే ఆయన చాలా కష్టం దాంట్లో అందుకోసం దాని ఏం చేశాండి దీనికోసం లీలోపాఖ్యానం అనేటువంటి ఒక పెద్ద కథను చెప్పదలుచుకున్నాడు దీనికే మండపోపాఖ్యానం అని ఇంకో పేరు కూడా ఉంది దాన్ని ఆయన ఈ ప్రకటనలో పదిహేనవ సర్గలో ప్రారంభించబోతున్నాడు పదిహేనవ సర్గలో ప్రారంభించబోతూ ఆ వెనకాల గల పద్నాలుగు కూడా ఈ చెప్పబోయేటువంటి లీలోపాఖ్యానం అనేటువంటి కథకి గల సిద్ధాంత భాగాన్ని చాలా తర్కజటిలమైనటువంటి పద్ధతిలో చర్చ చేశాడు ఇలా చర్చ చేసినప్పుడు ఉత్పత్తి ప్రకటనలోని మొదటి పద్నాలుగు సర్గలు కూడా రాబోయే లీలోపాఖ్యానికి పీఠిక అనమాట పీఠిక వంటివి అని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటే మనం ఈ ప్రకటన మొత్తాన్ని అర్థం చేసుకోవడం కొంచెం సౌకర్యం అవుతుంది ఈ మొదటి పద్నాలుగు సర్గల్లో కూడా మొదటి సర్గ మొత్తం కలిపి దీన్ని సంగ్రహ సర్గ అని పేరు పెట్టాడు అంటే ఏంటి రాబోయే ప్రకారం మొత్తం యొక్క సారమంతా సంగ్రహంగా చెప్పేస్తాడు అంటే ఏంటి పీఠికలో ఒక సర్గంతా సంగ్రహ సర్గగా తీసేశాడు ఇకపోతే పదమూడు సర్గలు మిగిలిన్నాయి ఈ పదమూడు సర్గల్లో కూడా మళ్ళీ రెండు భాగాలు చేశాడు వాటిలో చేసే ముందు అంటే ఈ మొట్టమొదటి సంగ్రహ సర్గ ఈ సంగ్రహ సర్గలో వశిష్ట మహర్షి ఒక మెల్కి పెట్టేశాడు ఏమిటంటే ఈ జగత్తు యొక్క సృష్టి ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని రాముడు ప్రశ్నించేశాడు కదా ఎవడు చూశాడు ఇది ఒకడు చూశాడని చెప్పానుకోండి ఎవడు చెబితే నమ్మాలి ఈ మాట ఈ సమాధానం ఈ రెండింటికి తెలియ విషయాలు కావు ఇది ఒకడు చూసే విషయము కాదు ఒకడు చూశానని చెబితే మనం నమ్మే విషయము కాదు ఎవరికి వాడు వాడి ఊహతో నిర్ధారణ చేసుకోవాలి అందుకే వశిష్ఠ మనిషి ఏం చేశాడంటే దీనికి ప్రప్రథమ సర్గలోనే అంటే సంగ్రహ సర్గలోనే ఒక ప్రక్రియను ఏర్పాటు చేశాడు ఆయన ఏమన్నా అంటే ఈ జగత్తును ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఇది ఇప్పుడు ఉంది స్వప్నంలో నువ్వు ఒక జగత్తును చూశావు అది అప్పుడు ఉంది అది ఏమైపోయింది అంటే నువ్వు ఆలోచించి అది సుష్త్తులో లయించిపోయింది అని అలాగే నువ్వు ఇప్పుడు చూస్తున్నటువంటి జాగ్రత్త ప్రపంచం కూడా కల్పాంతంలో లయించిపోతుందయ్యా అంతేగా ఎప్పుడప్పుడు సృష్టి జరిగిందంటే సృష్టి అంత జరిగి ప్రళయంలోకి పోతుంది నీ స్వప్న ప్రపంచం యొక్క అంతం ఎక్కడుందంటే సుషుప్తిలో ఉంది అంచేత అది సుషుప్తిలో లయించిపోయింది అని చెబుతున్నావు ఇది ఎప్పుడు లయిస్తుంది అంటే అది ప్రళయంలో లయిస్తుంది అంటున్నావు కనుక ఇప్పుడు నీ స్వప్న జగత్తు ఒకటి నీ ప్రస్తుత జగత్తు ఒకటి ఈ రెండు పరిశీలించుకు చూడవయా ఇదే కిటుకు అంటున్నాడు వశిష్ఠ మహర్షి స్వప్న ప్రపంచాన్ని మనం చూశామండి అది లయించింది ఎక్కడ లయించింది అంటే నా సుషుప్తిలో లయించిపోయింది అన్నా అలాగే ఈ నీ జాగ్రత్త ప్రపంచం కూడా ఇప్పుడు కాకపోయినా కల్పాంతంలో ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ప్రళయంలో లయించిపోబోతోంది దీనికి దానికి సామ్యం ఉంది అయితే నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే నువ్వు చూసినటువంటి స్వప్న జగత్తు ఏదైతే ఉందో అది సుషుప్తిలో లయించిపోయింది అన్నావు కదా అది మొత్తం సుషుప్తిలో లయించిపోగా ఏం మిగిలింది ఏం మిగిలింది అంటే నువ్వు మిగిలావు దాంట్లో సందేహమేం లేదు అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా కల్పాంతంలో ప్రళయంలో లయించిపోగా ఒకనొక సత్పదార్థం మిగులుతుంది సత్పదార్థం అంటే ఏమిటి సత్యంగా ఉండే పదార్థం అంటే మిగులుతుంది మళ్ళీ స్వప్న దగ్గర స్వప్నం అంతా లయించిపోగా నువ్వు మిగిలేవు కదా నీ స్వప్న ప్రపంచంతో పోల్చి చూస్తే నువ్వెటువంటి వాడివి ఆ స్వప్నలోకంలో ఉండేటువంటి వెలుగువా నువ్వు ఆ స్వప్నలోకంలో ఉండేటువంటి చీకటివా నువ్వు ఆ స్వప్నలోకంలో ఉండే భూమివా ఆ స్వప్నలోకంలో ఉండే ఆకాశానివా ఎటువంటి నువ్వు ఆ స్వప్నలోకంతో పోల్చి చూస్తే అని ఆలోచిస్తే ఆ స్వప్నలోకంలో ఉండే ఏ పేరు నీకు నువ్వు ఆ లోకం కంటే అన్ని విధాలా సర్వ విధాలా భిన్నుడివి సర్వాత్మన భిన్నుడివి ఆ స్వప్నలోకం నశించిపోయాక కూడా దాంట్లో ఉండే పంచభూతాలు నశించిపోయాక కూడా దాంట్లో ఉండే వెలుగు దాంట్లో ఉండే చీకటి కూడా నశించిపోయా కూడా నీకు అస్తిత్వం ఉంది అలా అస్తిత్వం మిగిలి ఉన్న ఏకైక పదార్థాన్ని నువ్వు అంతే కదండి అట్లాగే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా లయించిపోగా మిగిలిపోయే పదార్థం ఉందే సత్పదార్థం పేరు పెట్టాం దానికి అది ఈ జాగ్రత్ ప్రపంచం యొక్క వెలుగు కావడానికి వీల్లేదు ఈ లోకంలో ఉండే చీకటి కావడానికి వీల్లేదు ఈ లోకంలో ఉండే పంచభూతాల్లో ఏ కావడానికి వీల్లేదు ఈ లోకంలో ఉండే పంచభూతాల వల్ల పుట్టిన పదార్థం కూడా కావడానికి వీల్లేదు ఈ లోకం పేర్లేవి కూడా దానికి అన్వయించడానికి వీల్లేదు ఈ లోకం మొత్తానికి అస్తిత్వం లేకపోయినా దానికి మాత్రం అస్తిత్వం ఉండి తీరాలి అంటే అది సత్పదార్థం నిజమైన సత్య పదార్థం అయి ఉండాలి దాన్నే వశిష్ట మహిళి ఏమంటున్నాడు రెండు చక్కగా తతస్తిమిత గంభీరం నేజో నతమస్తతం అనాఖ్యం అనభివ్యక్తం సత్కించి అవశిష్యతే త అంటే ఏమిటి ఈ సృష్టి అంతా నశించిపోయాక స్థిమిత గంభీరం నిశ్చలంగా గంభీరంగా ఉంటుంది అది తేజసా నా కాదు తమహా చీకట అంతకంటే కాదు నా అయితే దాని పేరేమిటి అనాఖ్యం దానికి పేరే లేదు ఈ లోకపులో సంబంధించినటువంటి పేర్లేవి దాన్ని పట్టానికి వీల్లేదు అనభివ్యక్తం దాన్ని ఒక విధంగా వ్యక్తం చేసేందుకు వెళ్లేదు ఏ రకంగా కూడా కించిత్ ఇది ఇలాంటిదని చెప్పేందుకు వెళ్లేదు అటువంటి సత్ కేవల సత్య పదార్థం అవశిష్యతే మిగిలి ఉంటుంది ఎలాగైతే స్వప్న ప్రపంచంలో ఉండేటువంటి స్వప్న ప్రపంచ సంబంధమైన పంచభూతాలు స్వప్న ప్రపంచమైన సంబంధమైనటువంటి చీకటి వెలుగులు అన్ని నశించిపోయాక కేవలము సత్పదార్థ రూపంగా నువ్వు మిగిలున్నావో అలాగే నీ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి ఈ బ్రహ్మాండమైన ప్రపంచమంతా కూడా ప్రళయకాలంలో లయించిపోయిన తర్వాత సత్కించి అవశిష్యతే ఒక మనకు సత్పదార్థం మాత్రమే మిగిలి ఉంటుంది అలాంటి ఆ సత్పదార్థానికి శాస్త్రకారులు కొన్ని పేర్లు పెట్టారు ఋతం అన్నారు ఆత్మ అన్నారు పరం అన్నారు బ్రహ్మ ఇలాంటివన్నీ ఏవో పేర్లు పెట్టారు ఈ పేర్లన్నీ ఎవరో పెట్టిన పేర్లే తప్పితే ఆ వస్తువుకి ఉన్న పేర్లు కాదయ్యా ఇది గుర్తుపెట్టుకో ఈ పేర్లు ఇప్పుడు ఈ లోకంలో మనం కూర్చుని దాన్ని గురించి ఊహించి మనం పెడుతున్న పేర్లు అంతేగాని ఆ వస్తువుకు పేరు కాదు నిజమైన పేరు కాదు ఈ సత్పదార్థమే క్రమంగా అవివేకంలో పడి హిరణ్యగర్భుడైన జీవుడుగా తయారవుతోంది దీనికి కారణం ఏమిటి అంటే అవిద్య అవిద్య అంటే ఏమిటి అంటే మనోభ్రాంతి ఈ మనోభ్రాంతే హిరణ్య గర్భుడి యొక్క ఉత్పత్తికి ఆ తరువాత ఈ ప్రపంచం మొత్తం యొక్క ఉత్పత్తికి కూడా ఉపాదాన కారణం ఈ అవిద్యకు శాస్త్రకారులు చాలా పేర్లు పెట్టారు ఏమని అవిద్య అని ఒక పేరు సంస్తి అని పేరు బంధము అని పేరు మాయ ఇదొక పేరు మోహము ఇది పేరు మహత్తు ఇదొక పేరు తమస్సు ఇది ఒక పేరు ఇంకా చాలా పేర్లు ఇవన్నీ ఎవరు పెట్టిన పేర్లు శాస్త్రకారులు పెట్టిన పేర్లు ఇలా ఇన్ని రకాల పేర్లు దేనికి అవిద్యకి కొన్ని పేర్లు పెట్టారు సత్పదార్థానికి కొన్ని పేర్లు పెట్టారు ఆ సత్పదార్థం ఎట్లా ఉంది పరిశుద్ధంగా ఉంది దేనితోనూ సంబంధం లేకుండా ఉంది పరిశుద్ధం అంటే అన్య పదార్థ సంసర్గం లేకపోవడం వేరే దానికంటే భిన్నమైన పదార్థం దానికి కలవకుండా ఉండడం అలా పరిశుద్ధంగా ఉండే సత్పదార్థం ఏం జరిగిందంటే అవిద్య ఒక సంబంధాన్ని పొంది అవిద్య వల్ల హిరణ్య అనేటువంటి ఒకనొక జీవిగా ఏర్పడింది అని చెప్పాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ హిరణ్య చతుర్ముఖ బ్రహ్మ అని అపర కూడా పిలుస్తూ ఉంటారు ఈ అవిద్యయే హిరణ్య బంధిస్తోంది అన్నారు ఈ బంధించడమేమిటి హిరణ్యగర్భుడు అనేటువంటి ప్రథమజీవి ఏర్పడడం ఏమిటి అనే విషయంలో చాలా చర్చ ఇంక రాబోతోంది ఈ ప్రకటనలోనే అవిద్య అంటే ఏమిటి అవిద్య ఈ సత్పదార్థాన్ని ఆవరించడం ఏమిటి అది హిరణ్య రావడం ఏమిటి ఇది మనకు అర్థం కానటువంటి వేదాంతంలో చాలా చిక్కుగా ఉండే ప్రశ్న దీన్ని అర్థం చెప్పేందుకోసం గాను ప్రకరణాల మీద ప్రకరణాలు పెంచేశారు ఎంత చదివినా కూడా మనకి గందరగోళంగా ఉంటుంది గందరగోళంగా ఉండటానికి విషయంలో కష్టం ఉంది కాదంటలేదు కానీ వాళ్ళు ఉపయోగించేటువంటి పరిభాష ఈనాడు మనకు అలవాటలో ఉన్న పరిభాష కాకపోవడం కూడా ఒక కారణమే కనుక అవిద్య అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆధునిక దృష్టితో ఒక కొత్త ప్రయత్నం చేద్దామని నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా ఎలాగంటే గణిత శాస్త్రంలో ప్లస్ అనేటువంటి గుర్తు ఒకటి మనం రోజంతా ప్రతిరోజు అందులో దీన్ని వాడుతూనే ఉంటారు ఇది ఎంత బాగా అలవాటైపోయిందంటే బళ్ళో తెలుగు మాస్టర్ గారు కూడా వ్యాకరణ శాస్త్రంలో దీన్ని కలిపేస్తున్నారు రాముడు ప్లస్ అతడు ఈజిక్వల్ టు రాముడు అతడు అని చెప్పేస్తున్నారు రాముడు అతడు కలిస్తే రాముడు అయింది ఉత్తున్న గచ్చు రంగం సంధియోగం సూత్రం మరి చిన్నేశ్వరి గారు చెప్పాడు రాముడు అతడు రాముడు అతడు అని పూర్వం పాతకాలంలో పాఠని ఈ కొత్త కాలంలో ఏం రాముడు ప్లస్ అతడు ఈజ్క్వల్ టు రాముడు అని రాస్తున్నారు ఎందుకని ఈ ప్లస్ అనేది మనకి ఇంత బాగా అలవాటైపోయింది అసలు ఈ ప్లస్ అంటే ఏమిటి ఇంత బాగా అలవాటైపోయింది కదా ఈ ప్లస్ అనే మాటకు అర్థం ఏమిటి ఎవరన్నా ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా ఇప్పుడు ఆలోచించండి పోని ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ రాశాం చూడండి వన్ ప్లస్ వన్ ఒకటి ఒకటి ఈజ్ ఈక్వల్ దీంట్లో ప్లస్ ఈక్వల్ టు అనే పదాలకి తెలుగులో మనం చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు ఆ పదాలు ఇంగ్లీష్లో ఉపయోగిస్తేనే అర్థం అవుతుంది ఇక్కడ ఈ ప్లస్ అంటే ఏమిటి అని ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది ఈ ఒకటి అంటే ఏమిటి ఒకటి అంటే ఒక అరటి అనుకుందాం ఇదొక అరటి పండు ఇదొక అరటి పండు ఇప్పుడు ఇక్కడ అరటి పెట్టి ఇక్కడ ఒరటి పెట్టి వన్ ప్లస్ వన్ ఇప్పుడేం జరిగింది ఈ ప్లస్ వల్ల ఈ మొదటరటి పండులో మార్పు వచ్చిందా ఈ రెండో అరటి పండులో మార్పు వచ్చిందా అంటే దేంట్లోనూ మార్పు రాలా ఈ పండు ఇట్లాగే ఉంది ఈ పండు ఇట్లాగే ఉంది అయితే వన్ ప్లస్ మాత్రం టూ కొత్తగా వచ్చింది ఇక్కడ ఈ ప్లస్ ఏదో పని చేయకపోతే ఈ రెండు అనేది ఈ ప్లస్ అనేది సంకేతం కదా ఈ సంకేతం ఈ మొదటి అరటి పండి మీద పనిచేసిందా ఈ రెండో అరటి పండు మీద పనిచేసిందా ఏమీ చేయకపోతే ఏం పని చేసినట్టు ఏ పని చేయలేదంటే ఈ కొత్తగా ఈ రెండోనే అంకెట్టబుట్టినట్టు మన కళ్ళ ఎదురుగా రోజూ కనిపించేటువంటి తర్క విరుద్ధాంశాల్లో ఇదొకటి అయినా సరే మనం రోజు దీన్ని అనుభవిస్తూనే ఉన్నాం దీన్ని వాడుకుంటూనే ఉన్నాం ఇప్పుడు తార్కంగా ఆలోచిద్దాం తార్కికంగా ఆలోచించడం కోసం దీన్నే మరో రకంగా తిప్పి చెప్పుకుందాం రెండు అని ఉందండి ఇక్కడ ఈ రెండు ఎట్లా పుట్టింది అంటే ఈ ప్లస్ వల్ల పుట్టింది కానీ ఈ ప్లస్ ఒక్కటే ఈ ఒకటి లేకుండా ఈ ఒకటి లేకుండా ఈ ప్లస్ ఒక్కడే ఉండేసి ఈ రెండును సృష్టి అంటే అటు చేయలేదు దీనికి ఇటుపక్క ఒకటి ఉండాలి ఇటుపక్క ఒకొక్కటి ఉండాలి ఇది దీన్ని ముట్టుకోదు దీన్ని ముట్టుకోదు మొదటి అరటి పండును ముట్టుకోదు రెండో అరటి పండును ముట్టుకోదు కానీ ఇవి ఉండాలి ఇక్కడ ఇవి ఉంటే వీటి యొక్క సన్నిధిలో ఈ ప్లస్ అనేటువంటి గుర్తు రెండు అనేటువంటి నూతనమైనటువంటి ఒక భావనని పుట్టిస్తుంది ఏమని చెప్పారు మీరు ఈ రెండు ఇక్కడ ఉండాలండి ఈ రెండు ఈ మధ్యలో చేరింది అన్నారు ఈ మధ్యలో చేరడం అంటే ఏమిటి అది మొదటి అరటి పండుని ముట్టుకోలే అంటే మొదటి ఒకటిని ముట్టుకోల రెండు ఒకటిని ముట్టుకోలే అయినా సరే ఆ రెండు ఒకట్లు గనక సన్నిధిలో ఉంటే చాలు ఈ ప్లస్ అనేటువంటి గుర్తు రెండు అనే అంకెను సృష్టి చేస్తుంది ఇదేమిటయ్యా ఈ ప్లస్కు దేనితోనూ సంపర్కం లేకుండా లేదంటున్నావు కదా దేనితోనూ సంపర్కం లేకుండానే కొత్త సృష్టి చేసేయగలదా చేసేస్తుందంటే నమ్మచ్చా అంటే ప్లస్సుకి దీంతోనూ దీంతోనూ సంబంధం లేదన్నాం కానీ దేంతోనే సంబంధం లేదండి అండి అనలేదు మేము అయితే ఈ ప్లస్ దేంతో సంబంధం ఉందయ్యా అంటే చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి అనుకుందాం ఏమిటంటే ఎవడైతే ఈ గణనక్రియ చేస్తున్నాడో వాడి యొక్క మనస్సుకు ఈ ప్లస్తో సంపర్కం ఉంది ఇక్కడ ప్లస్ ఉందే ఈ ప్లస్సుకు ఈ మొదటి అరటి పన్నుతోనూ సంపర్కం లేదు రెండవరటి పండుతోనూ సంపర్కం లేదు కానీ వీడున్నాడుగా గణనం చేసేవాడు వీడి మైండ్తో సంపర్కం దీనికి ఉండి ఏం చేస్తుంది ఇది అక్కడే అంటే వీడి మనస్సులోనే రెండు అనేటువంటి ఒక భావాన్ని సృష్టి ప్లస్ అనే అంకేమో సంకేతమో ఇక్కడ ఉంది సంపర్కమేమో ఇక్కడ పెట్టుకుంది ఈ గణితం చేసేటువంటి వాడు మనస్సుతో ఈ మనస్సులో రెండు అనేటువంటి భావాన్ని సృష్టి ఇదేమిటండి ఇందాకేమన్నా రెండు అనేది అంకె అన్నారు ఇప్పుడేమో భావం అంటున్నారు రెండు అనేది అంక్యా అది ఒక పదార్థమా లేదా భావమా తేల్చి చెప్పండి మీరే కొంచెం ఆలోచించండి రెండు అనేది నిజంగా ఒక పదార్థమా ఒక పదార్థమైతే అది దేన్నైనా ఆశ్రయించుకుని ఉండాలి రెండు అనేది ఒక పదార్థం అనుకుందాం ఏ పదార్థమైనా సరే దానికి ఒక ఆధారం ఉండాలి ఒక ఆశ్రయం ఉండాలి ఏమీ లేకుండా ఏం పదార్థం ఉండదు కదండి పక్షి అయితే ఆకాశాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది పశువు అయితే నేలని ఆధారంగా చేప అయితే నీటిని ఆధారంగా చేసుకుని ఇట్లా ప్రపంచంలో ఏ వస్తువు చూసినా సరే ప్రపంచంలో పదార్థం అంటే దానికి ఒక ఆధారంగా ఇంకొక పదార్థం ఉంటుంది రెండు అనేది పదార్థమైనట్లయితే దేన్ని ఆశ్రయించుకుంది ఈ మొదటి అరటిపండు ఆశ్రయించిందా రెండు వీల్లేదు అంటాను వీల్లేదు పోనీ రెండో అరటిపండుని ఆశ్రయించిందా నామాట అంటాను వీల్లేదు కనుక ఈ రెండు పళ్ళను తీసేస్తే ఈ రెండు ఉందా లేదు కానీ ఈ రెండు పళ్ళల్లో దేన్ని అది ఆశ్రయించుకోలేదు కనుక ఏం చెప్పాలి ఇది నిజంగా గనక పదార్థం ఉంటే ఇక్కడ ఉండేటువంటి సందర్భంలో ఉండేటువంటి రెండు పళ్ళల్లో దేన్ని ఆశ్రయించలేదు కనుక దేన్ని ఆధారంగా చేసుకుని లేదు ఇది కేవలం భావము మాత్రమే చెప్పాలి చెప్పితే ఇది పదార్థం అని చెప్పడానికి వీల్లేదు అయితే ఏం జరిగింది ఈ రెండు అరటి పళ్ల మధ్యలో ప్లస్ అనేటువంటి గుర్తు చేరేసరికి రెండు అనేటువంటి భావన పుట్టింది ఎక్కడ పుట్టింది ఈ మనస్సులో పుట్టింది కనుక ఇది భావనే తప్పితే పదార్థం కాదు ఈ భావనకి ఈ మనస్సులో పుట్టినటువంటి ఒక భావనకి రేఖారూపం ఇస్తే రెండు ఏర్పడింది అంటే ఇప్పుడు ఏం జరిగింది రెండు అనేది ఒక భావన ప్లస్ అనేది ఇంకొక భావన ఈ ప్లస్ అనే భావన వల్ల ఈ గణితం చేసేవాడి మనస్సులో రెండు అనేటువంటి ఇంకొక భావన జన్మిస్తోంది అంటే జరిగింది ఇప్పుడు ప్లస్ అనే భావన కూడా ఈ గణితం చేసేటువంటి ఈ ద్రష్టం నాడే వీడి యొక్క పళ్ళేమో ఇక టేబుల్ మీద ఉన్నాయి ఈ ప్లస్ రెండు అనే భావేమో మనస్సులో ఉంది అంటే ఏమిటి దీన్ని మళ్ళీ ఆధునిక పరిభాష సెట్ థీరీ చూసారా ఆ సెట్ థిరీ ప్రకారం చెప్పినట్లయితే ఇది ఒక అరటి పండు ఇది ఒక అరటి ఈ రెండు కలిపి సెట్ ప్లస్ అనే ఈ సెట్ ఎక్కడుంది టేబుల్ మీద ప్లస్ అనేది ఒక భావన రెండు అనేది భావన ఈ రెండు కలిపి ఇదిని ఇది కలిపి ఇది ఒక భావన ఇదో సెట్ ఈ సెట్ ఎక్కడుంది ఇక్కడ మైండ్లో ఉంది ఒక సెట్ ఏమో మైండ్లో ఉంది ఇంకో సెట్ ఏమో టేబుల్ మీద ఉంది ఈ అరటి పడి చెట్టు టేబుల్ మీద ఉంది ప్లస్ రెండు అనేటువంటి భావనలు ఈ రెండు భావనలు కలిపిన సెట్ ఈ మైండ్ లో ఉంది వేరే వేరే చోట ఉన్నాయి ఈ రెండు కూడా ఇదొక సెట్ అదొక సెట్ అయితే ఈ రెండు సెట్లను కూడా కలగాపలగం చేసేసి వాటిని వీటిని కలిపేసి వన్ ప్లస్ అని ఇక్కడ కలిపేసి మధ్యలో ఈ ప్లస్ తీసుకొచ్చి కలిపేసి వన్ ప్లస్ వన్ అనేటువంటి ఈక్వేషన్ ని మనం లోకల్ తయారు చేస్తున్నాం ఈ కలగాపులగం ఎవరి వల్ల జరుగుతోంది ఎవరి ప్రభావం వల్ల ఈ గందరగోళం జరిగిపోతోంది అని విచారిస్తే ఇదంతా కూడా కేవలం ఈ ప్లస్ యొక్క ప్రభావమే అని చెప్పక తప్పదు ఎందుకంటే రెండు అనే భావన ఈ ప్లస్ వల్ల పుట్టింది రెండు అనే భావన పుట్టక ముందు అక్కడేమున్నాయి అరటిపళ్ళు ఉన్నాయి మనస్సు ఉంది అవి వేటిగా విడివిడిగా ఉన్నాయి ఈ రెండు అరటి పళ్ళ మధ్యలోకి ప్లస్ అనే భావన చేరింది మొట్టమొదటిగా ఈ ప్లస్ అనే భావన ఎప్పుడైతే చేరిందో ఈ కలగాపులహ వ్యవహారం మొదలైంది న్యాయంగా ఈ ప్లస్ అనేటువంటిది ఎక్కడుంది ప్లస్ అనేటువంటి భావన మైండ్లో ఉంది మైండ్లో ఉన్నటువంటి ప్లస్ భావన ఈ పళ్ళ మధ్యలో చేరింది ఇక్కడికి అరటి మధ్యలోకి చేరింది వన్ అయిపోయింది ఎప్పుడైతే అక్కడ ఉన్న భావన ఇక్కడ ఉన్నట్టుగా ఒక భ్రాంతి బయల్దేరిందో ఒక ఊహ దాంతో పాటు మొత్తం అంతా కలగాపులగ వ్యవహారం మొదలైపోయింది కనుక ఈ కలగాపులగ వ్యవహారం మొత్తానికి కారణం ఎవరు అంటే ఇదిగో ఈ మధ్యలో ఉన్న ప్లస్ గారే నిజానికి ఏమిటి ఇది ఎక్కడుంది ఇది చూసేవాడి మనస్సులో ఉంది అయితే ఎక్కడున్నట్టు కనిపిస్తోంది చూడబడే వస్తువును ఆశ్రయించి ఉన్నట్టుగా నాటకం ఆడుతోంది ఇది రెండు అనే భావనను ఈ ప్లస్ ఎక్కడ సృష్టి చేసింది ద్రష్ట యొక్క మనస్సులో ఉత్పత్తి చేసింది ఉత్పత్తి చేసి ఇది ఎదురుగా ఉండేటువంటి అరటి పళ్ళను ఆశ్రయించి ఉన్నట్టుగా భ్రాంతిని కలిగిస్తోంది ఇవి రెండు అరటి ఇవి ఇవి రెండు రెండు రెండు అని ఇలా భ్రాంతిని ఇది లోకంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే భ్రాంతి కలిగించే వస్తువుని ఏమని పిలుస్తున్నాడు అంటే మాయా గారడి అని పిలుస్తున్నాడు ఇది లోకంలో భాష భాష అట్లా ఉంది గణిత శాస్త్రంలో మనం చూసేటువంటి ఈ ప్లస్ ఉందే అది నిత్య జీవితంలో మనకు మనకి కనిపించే మాయల్లో అదొకటి వేదాంత శాస్త్రం వారు మాయా అనే పదార్థానికి మిలికెల్ తిప్పి తిప్పి తిప్పి చెప్పే అర్థాలన్నీ కూడా ఈ ప్లస్ అనే దాని గురించి ఆలోచిస్తే అన్నీ సరిపోతాయి దీనికి మాయా అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలని చాలా మంది వేదాంత పుస్తకాలు ఇంగ్లీష్లోను తెలుగులోను చదివేసాలా గందరగోళ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా ఈ ప్లస్ అంటే ఏమిటని ఆలోచించండి కుషీర్ ఈ ప్లస్ యొక్క లక్షణాలు గనక ఏమిటని మీరు మీలో మీరు అన్వయం చేసుకోవడం ప్రారంభిస్తే మాయ యొక్క లక్షణాలన్నీ దీన్ని సరిపోతాయి ఈ ఉదాహరణ మనస్సులో పెట్టుకుని ఇప్పుడు వశిష్ఠ మహర్షి శ్లోకాల్లో చెప్పబోయే విషయాల్ని మనం అర్థం చేసుకుందాం అంటే వశిష్ఠ మహర్షి కథలో తీసుకొచ్చి దీన్ని అన్వయం చేద్దాం ఆయన ఏం చెబుతున్నాడు ఇప్పుడున్న సృష్టి అంతా లయించిపోయి కేవలం పరిశుద్ధమైనటువంటి సత్పదార్థం ఒకటి మిగిలిందయ్యా అన్నాడు ఆ సత్పదార్థమే మాయా సంకల్ప స్పరిశ వల్ల హిరణ్య రూపొందింది అన్నాడు ఇదేమిటయ్యా ఈ మాయా సంకల్ప స్పరిశ అయితే అవిద్య సంకల్ప స్పరిశ ఈ అవిద్య ఏమిటి ఈ సంకల్పం ఏమిటి ఈ స్పరిశ ఏమిటి పరిశుద్ధంగా ఉన్నటువంటి సత్పదార్థం ఒకటే ఉందని చెబుతున్నారు కదా దానికి మధ్యలో ఈ స్పరిశ రావడం ఏమిటి ఇది హిరణ్య గర్భుడుగా రూపొందడం ఏమిటి ఇది మనకు అర్థం కావట్లే అర్థం కాకపోయిన వేదాంతం వారు కొత్త కొత్త పదాలు వేస్తు ఉంటారు సంక్షోభం ఉంటారు వికారం ఉంటారు అనేక రకాల కొత్త పదాలు వేస్తూ ఉంటారు వేస్తున్న కొద్దీ మనకంతా కొంచెం విషయం గందరగోళం అవుతున్నట్టు తప్పితే విషయం బాగా స్పష్టం అవుతున్నట్టు విడిపడుతున్నట్టుగా మనకు అర్థం అనిపించదు ఈ మధ్యలో మాయ ఎక్కడి నుంచి వచ్చింది మాయంటే అంటే ఏమిటి మాయ ఒకవేళ ఒకవేళ విడిగా ఉన్నట్లయితే ఈ మాయకి సత్పదార్థానికి సంబంధం ఏమిటి ఈ సంబంధం ఎలా ఏ రకంగా కలిగింది అని ఈ రకమైన ప్రశ్నల్ని మనకు వరుసగా పుట్టుకొస్తూ ఉంటాయి వీటన్నిటికీ వేదాంత శాస్త్ర పరిభాషలో సమాధానం చెప్పుకునే బదులు ఇప్పుడు మనం చెప్పున్నటువంటి గణిత శాస్త్ర పద్ధతుల్లో గనక సమాధానం కోసం అన్వేషణ చేసినట్లయితే మనకి అంటే ఈనాటి కాలంలో ఆధునిక విజ్ఞానంతో ప్రభావితమైనటువంటి మనస్సులు కలిగినటువంటి మనసుకు కొంచెం విషయం తేలిగ్గా అర్థమవుతుంది అంచేత ఈ ఆధునిక గణిత శాస్త్ర దృష్టితో ఈ వేదాంత ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషణ చేద్దాం విశిష్ట మహర్షి ఏమన్నాడు సత్పదార్థం మాయా సంకల్ప స్పరిశ వల్ల హిరణ్య అన్నాడు అంటే సత్ ఒకటి ఉంది ఇక్కడ సంకల్పం ఒకటి ఉంది హిరణ్య మూడు పదాలు ఈ సత్తుకేం జరిగింది మాయా సంకల్ప స్పరిశ జరిగింది దీన్నే మన గణిత శాస్త్ర పరిభాషలోకి పెట్టాం అనుకోండి ఏం జరుగుతుంది సత్ ప్లస్ సంకల్ప ఈక్వల్ టు హిరణ్ ఇది మన ఈక్వేషన్ సత్ ఇదేమిటి మొత్తం ఈ మనకు కనిపించేటువంటి జాగ్రత్త ప్రపంచం ప్రళయంలో లయించిపోగా మిగిలిగే మిగిలేటువంటి పరిశుద్ధమైనటువంటి కేవలం సత్ పదార్థం ఇది ఆ తర్వాత ఏం జరిగింది దానికి మాయా సంకల్పం జరిగింది మాయా సంకల్ప స్పరిశ జరిగింది ఇది దీని సంకల్పం పేరు పెట్టాం సంగ్రహంగా ఈ స్పరిశ అనే పదం ఉంది కదండి ఈ స్పరిశ పదాలు ప్లస్ చేసాం వేసి జరిగింది సత్ ప్లస్ సంకల్ప ఈక్వల్ టు హిరణ్య వశిష్ట మహర్షి చెప్పిన దాన్ని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్లోకి తీసుకొస్తే మనకు జరిగేటువంటిది ఇది మన ప్రశ్న ఏమిటి ఈ స్పరిశ ఏమిటి ఈ సంకల్పం ఏమిటి ఇది మన ప్రశ్నే ఇది మనకు అర్థం కావాలి అర్థం కావాలంటే ఒక్కొక్క పదాన్ని అర్థం చేసినందుకు ప్రయత్నం చేయాలి దీంట్లో ఏమిటి సత్తనేది పరిశుద్ధంగా ఎల్లప్పుడూ ఉండేది సంకల్పం పూర్వ సృష్టిలోంచి జీవుల సంక్రమించింది స్పర్శ అంటే ఏమిటి ఇది ప్లస్ ఈ వేదాంతంలోని మాయా గణిత శాస్త్రంలోని ప్లస్ ఒకటి అనుకున్నాం అలాగైతే ఇందాక వన్ ప్లస్ వన్ ప్లస్ ఏం చేస్తున్నా చెప్పుకున్నాం ఈ మొదటి ఒకటిని ముట్టుకోదు రెండో ఒకటిని ముట్టుకోదన్నాం అలాగే ఇక్కడ ఉండేటువంటి స్పర్శ అనేటువంటి మాయా స్పరిశ ఉందే ఈ స్పర్శ ఈ ప్లస్ రూపంలో ఉన్న స్పరిశ ఇటు సత్పదార్థాన్ని ముట్టుకోదు అటు సంకల్పాన్ని ముట్టుకోదు అయినా సరే హిరణ గనే జీవి కొడతాడు ఇది ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుందో వన్ ప్లస్ ఈజ్ అనే ఈక్వేషన్ ఎలా కుదిరిందో ఇది అలాగే కుదురుతుంది అని మనం చెప్పుకోబోతున్నాం వన్ అనే ఈక్వేషన్ పూర్వం మనం చర్చ చేశాం అప్పుడు ప్లస్ అనేటువంటిది మొదటి ఒకటి మీద పనిచేస్తోందా రెండో ఒకటి మీద పని చేస్తుందంటే దేంట్లోనూ ఏ రకమైన పరిణామాన్ని తీసుకురావట్లేదు అయితే ఈ ప్లస్కి దేంతో సంపర్కం ఉంది అంటే ఈ ద్రష్ట యొక్క డైరెక్ట్ గా సంబంధం అని చెప్పాం దాన్ని ఇప్పుడు ఈ ఈక్వేషన్కి సత్ ప్లస్ సంకల్ప ఈక్వల్ టు హిరణ్య గర్భ ఈక్వేషన్కి అన్వయించాలని మనం ప్రయత్నం ఇప్పుడు దీంట్లో సత్ అంటే ఏమిటి మొత్తం సృష్టి అంతా ప్రళయంలో లయించిపోగా మిగిలేటువంటి కేవల పరిశుద్ధమైన సత్య పదార్థం సంకల్పం పూర్వ సృష్టిలోంచి ఈ జీవుడికి ఇప్పుడు సంక్రమించినటువంటి సంస్కారం ఈ రెంటికి మధ్యలో ఏం జరిగింది మాయాస్పరిశి చేరింది మాయాస్పరిశిని ఇప్పుడు మనం ప్లస్ గా చూపించాం ఇక్కడ ఎట్లాగైతే వన్ అనేటువంటి ఈక్వేషన్ లో ఈ ప్లస్ అనేటువంటి సంకేతం ఇటు మొదటి అరటి పండును గాని ఇటు రెండవ అరటి పండును గాని ఏ రకంగా కూడా ముట్టుకోదో ఏ రకమైన సంకల్పము దాంట్లో సంపర్కము వాటికి ఉండదో ఆ మొదటి అరటిపండులో గాని రెండో అరటిపండులో గాని ఏ రకమైన మార్పును తీసుకురాదో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ అనేటువంటి మాయా స్పర్శ కూడా ఇటు సత్తును గాని ఇటు సంకల్పను గాని ఆశ్రయం ముట్టుకోదు మరి అంటే ప్లస్ అనేటువంటి సంకేతం ఎట్లాగైతే మనస్సును ఆశ్రయించిందో ద్రష్ట ఆశ్రయించి ఉందో అలాగే ఈ మాయ కూడా ఈ ద్రష్ట యొక్క ఆశ్రయించి ఉండి ఇటు ఈ సత్తుని ఇటు సంకల్పాన్ని కూడా ఆవరించేస్త ప్లస్ అనేది ప్రత్యేక పదార్థం కాదని పూర్వమే తేల్చాం వన్ ఈక్వేషన్ లో ఎలాగైతే ప్లస్ అనేది వేరే ప్రత్యేక పదార్థం కాదో అలాగే ఈ మాయ ఇక్కడ ఉండే ప్లస్ అనేటువంటి కూడా ప్రత్యేక పదార్థం కాదు ఎలాగైతే ప్లస్ అనేది ఒక భావన అది ఆ భావన ద్రష్ట యొక్క మనస్సును ఆశ్రయించి ఉండి ఆ మనస్సులోనే రెండు అనేటువంటి నూతన భావనను సృష్టి చేస్తోందో అలాగే ప్లస్ అనేటువంటి భావన మనస్సులోనే ఉండి ఆ మనస్సులోనే రెండు అనేటువంటి నూతన భావనను సృష్టి చేసి ఆ రెండు కూడా మనస్సు కంటే వెలుపల ఈ అరటిపళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనకి ఏ రకంగా భ్రాంతి కలిగిస్తోందో అదంతా పూర్వం చెప్పుకున్నా కదండి అదే రీతిగా ఈ మాయా అనేటువంటి ఈ భావన ఈ ద్రష్ట యొక్క హృదయంలోనే ఉండి అంటే మన మనస్సులోనే ఉండి హిరణ్య గర్భుడు అనేటువంటి ఒక భావనను ఇక్కడే సృష్టి చేసి ఎక్కడ ద్రష్ట యొక్క మనస్సులోనే సృష్టి చేసి ఆ హిరణ్య ఇక్కడ కాకుండా ఈ మనస్సులో కాకుండా ఎక్కడో ఏడు లోకాల దూరంగా ఎక్కడో సత్యలోకంలో ఉన్నాడు అనేటువంటి భావనని కూడా అదే తయారు చేస్తోంది భ్రమని కలిగిస్తోంది మళ్ళీ ఇంకొకసారి చేస్తా విషయం జట్లంగా ఉంది కనుక వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి ఈక్వేషన్లో ఈ ప్లస్ అనేటువంటి ఇది ఈ ప్లస్ అనే భావన మన యొక్క మనస్సునే ఆశ్రయించి మన మనస్సులోనే రెండు అనేటువంటి నూతన భావన సృష్టి చేసి ఆ రెండు అనే భావన ఈ రెండు అరటి ఆశ్రయించినట్టుగా ఇవి రెండు అరటి అని ఈ రెండు ఈ పళ్లను ఆశ్రయించినట్టుగా అయితే భ్రాంతిని కలిగిస్తోందో అలాగే ఇక్కడ ఈ ప్లస్ అనే గుర్తు చేత సూచించబడేటువంటి మాయా అనే భావన ఈ ద్రష్ట యొక్క ఈ ఆలోచన ఎవడైతే చేస్తున్నాడో ఈ విచారణ ఏదైతే ఎవడైతే చేస్తున్నాడో వాడి యొక్క మనస్సునే ఆశ్రయించి ఉండి వాడి యొక్క మనస్సునే హిరణ్య నూతన భావాన్ని సృష్టి చేసి ఆ సృష్టి జరిగినటువంటి నూతన భావన ఇక్కడ మనస్సులో ఉన్నట్టు కాకుండా ఎక్కడో ఏడు లోకాల అవతల సత్యలోకంలో ఉన్నట్టుగా భ్రమ కలిగింపజేస్తుంది ఈ ప్లస్ ఏ పని చేస్తోందో కూడా అదే పని ఇలా మాయా సంబంధం వల్ల పుట్టిన హిరణ్య గర్భుడున్నాడే ఇలా మాయా సంబంధం వల్ల పుట్టినటువంటి హిరణ్య గర్భుడున్నాడే అతడు ఈ ముల్లోకాలను సృష్టి చేస్తున్నాడు మళ్ళీ ప్రపంచం సృష్టి జరిగేటువంటి విధానం అంతా ఇదే ఏమిటిది మాయా అనేటువంటి ఒక భావన విశేషం ఉంది అది ఎక్కడ ఆశ్రయించింది ఇది ఇక్కడ ఈ విచారణ చేసేవాడు మనస్సును ఆశ్రయించింది ఈ మనస్సులోనే హిరణ్య గర్భుడు అనేటువంటి ఒక నూతన భావనను సృష్టి చేసింది అది ప్లస్ అనే భావన రెండు అనేటువంటి భావన సృష్టి చేసినట్టుగా ఈ సృష్టి ఎక్కడ ఇక్కడ ఈ మనస్సులో జరిగింది కానీ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తోంది ఈ మనస్సు ఈ లోకము ఈ లోకం చుట్టూతో ఉన్నటువంటి ఆకాశము దీని చుట్టూతో ఉన్నటువంటి లోకాలు ఇవన్నీ చాటి ఎక్కడో ఏడు లోకాలు కావదలో సత్యలోకం లోకంలో హిరణ్య గర్భడున్నాడు భ్రమని ఇది కలిగింపజేస్తుంది ఇది మాయ చేసే పని ఎలాగైతే గణిత శాస్త్రంలో ప్లస్ అనేటువంటి భావన రెండనే అంకెను మనస్సులో సృష్టి చేసి అది పళ్లను ఆశ్రయించి ఉన్నట్టుగా ప్రమ కలిగిస్తుందో అదేవిధంగా ఈ మాయ అనేటువంటి భావన ఈ మనస్సునే ఆశ్రయించి ఈ మనస్సులోనే సృష్టి చేసి ఆ సృష్టి మనస్సు కంటే వెలుపల ఉన్నట్టుగా చూపిస్తూ ఇది ఈ ప్రకరణంలో మొట్టమొదటి సంగ్రహ దర్గలో వశిష్ట మహర్షి తేల్చి తప్పిదాల్సిన విషయం ఇది ఏమని సత్పదార్థానికి మాయా సంకల్ప స్పరిశ వల్ల హిరణ్య గర్భుడు అనేటువంటి ప్రథమజీవుడు ఏర్పడతాడు అనే వాక్యం ద్వారా ఆయన మనకు ప్రతిపాదన చేస్తున్న విషయం ఇది మనం ఈ నూతన గణిత శాస్త్ర ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఇది అంత స్పష్టంగా ఉన్నట్టు మనకు కనిపించట్ల కొంతవరకు అర్థమైందేమో అనిపిస్తూ ఉంటుంది అర్థమైనా నమ్మబుద్ధి కాదు నవబుద్ధి కావడం లేదు ఇది ఇలా ఉంటుందని వశిష్ఠ మహర్షికి తెలుసు అందుకనే ఆయన ఈ విషయాన్నే మళ్ళీ పన్నెండు సర్గల్లో వివరణ చేశాడు వివరణ చేసి పదమూడవ సర్గలో మళ్ళీ ఈ అసలు విషయాన్ని మళ్ళీ ఇంకోసారి బయటపెట్టాడు మనం చెప్పుకున్నాం పద్నాలుగవ సర్గలో లీలోపాఖ్యానం అనే ఉపాఖ్యానం రాబోతుంది కథ ఆ లీలోపాఖ్యానికి ఉపాఖ్యానానికి పీఠికగా పద్నాలుగు సర్గలు మొదలుపెట్టాడు ఆ పద్నాలుగు సర్గల్లో మళ్ళీ రెండు భాగాలు నేను చెప్పుకున్నాం మొదటి భాగం ఏమన్నా మొట్టమొదటి సర్గ సంగ్రహ సర్గ దాంట్లో విషయమే మనం చర్చ చేసుకున్నాం ఇంకా పన్నెండు సర్గలు ఉన్నాయి ఆ పన్నెండు సర్గల్లో చివరి సర్గ అంటే పదమూడో సర్గ అంటే మొదటి నుంచి లక్కేసు ఉంటే పదమూడు సర్గ అనమాట ఆ పదమూడవ సర్గలో ఏం చేశాడంటే ఈ మొదటి సర్గలో చెప్పిన విషయాన్ని మళ్లీ పునఃప్రతిపాదన చేసి మళ్ళీ అక్కడ బాగా ఇంకా స్పష్టపరిచాడు ఆ స్పష్టపరిచే ముందు ఏం చేశాడు రెండవ సర్గ దగ్గర నుంచి పన్నెండవ సర్గ దాకా మొత్తం కూడా తర్క జటిలమైనటువంటి విధానంలో ఈ విషయాన్ని దృఢం చేసుకుంటూ వచ్చాడు అంచేదేం జరుగుతోంది మనం మామూలుగా యోగ వాసిష్టం చదువుకుంటూ వెళ్లేప్పటికి ఉత్పత్తి ప్రకటనలో ఒకటో సర్గా రెండవ సర్గ మూడో సర్గ చదువుకుంటూ వెళ్ళిన కొద్దీ ఎంతసేపటికి ఈ విషయం కష్టమైపోతుంది తప్పితే అర్థం కావట్లేదు అందుకోసం మనం ఏం చేద్దామంటే పదమూడవ సరుకులో చెప్పిన విషయం ముందర చెప్పుకుందాం అంటే ఒకటో సరుకు దగ్గర నుంచి పదమూడవ సరుకు దగ్గర ఒక జంప్ చేస్తున్నాం మధ్యలో ఇంకా పన్నెండు సరుకులు మిగిలిపోయి ఉంటాయి అవి మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ చేసుకుందాం చేసుకుంటే ఏం జరుగుతుందంటే వశిష్ఠ మహర్షి పీఠికా భాగంగా లీలాపాఖ్యానానికి పీఠికా భాగంగా ఏం చెప్పబోతున్నాడో అది మనకి విసిదం అవుతుంది ఇది చదివే విధానం యోగ వశిష్టం చదివే విధానం ఇది కనుక ఇప్పుడు ఆ ప్రక్రియలో పెడదాం మనం మొదట సర్గలో వశిష్ట మనిషి ఏమన్నాడు సంగ్రహ సర్గలో ఏమన్నా మొత్తం ఐదు పాయింట్లు చెప్పాడు మొట్టమొదట ఈ సృష్టి అంతా జరగడానికి ముందర అంటే ఏంటి ఈ సృష్టి ప్రస్తుతం ఉన్న సృష్టి లయించిపోయి మళ్లీ కొత్త సృష్టి జరగడానికి ముందర ఈ సృష్టికి ఆ సృష్టికి మధ్యలో కేవల సత్పదార్థం ఒకటే ఉంది ఇది మొదటి పాయింట్ దానికి మాయా స్పరిశ వల్ల పూర్వసంకల్పం మేల్కొంది ఇది రెండో పాయింట్ ఆ పూర్వసంకల్పం మేల్కోవడం వల్ల హిరణ్యగర్భుడనే మొదటి జీవి పుట్టాడు ఇది మూడో పాయింట్ ఈ హిరణ్యగర్భుడే ముల్లోకాలను సృష్టి చేశాడు ఇది నాలుగో పాయింట్ ఈ హిరణ్యగర్భోత్పత్తికి మూలమైనటువంటి మాయ ఉన్నదే అది ఈ సృష్టిలోని సమస్త జీవుల యొక్క బుద్ధులను ఆశ్రయించుకుని ఉన్నది ఇది ఐదో పాయింట్లు ఇవి మధుసర్గలో వశిష్ఠ మహర్షి చెప్పిన పాయింట్లు వీటినే మనం వన్ అనేటువంటి ఈక్వేషన్ ద్వారాను సత్ ప్లస్ సంకల్ప ఈజ్ టు హిరణ్య గల్భ ఈక్వేషన్ ద్వారాను మనం చెప్పుకున్నాం వశిష్ఠ మహర్షి చెప్పిన వర్షలో చెప్పుకోవాలంటే ఏమిటి ఇవి ఐదు పాయింట్లు ఇవి ఏమిటి ఆ పాయింట్లు అంటే మొట్టమొదట్లో ఏముంది సృష్టికి మొట్టమొదట్లో కేవలం సత్పదార్థం ఉంది ఇది మొదటి పాయింట్ దానికి మాయాస్పర్శ వల్ల పూర్వ సంకల్పం మేలుకొన్నది ఇది రెండో పాయింట్ ఈ పూర్వ సంకల్పం మేల్కోవటం వల్ల హిరణ్య గర్భుడు అనేటువంటి జీవుడు పుట్టాడు ఇది మూడో పాయింట్ ఈ హిరణ్య మూలమైనటువంటి ఈ హిరణ్య ఈ హిరణ్య ఆ తర్వాత ముల్లోకాలను సృష్టి చేశాడు ఇది నాలుగో పాయింట్ ఈ ముల్లోకాలకి కారణం ఎవరు హిరణ్య గర్భుడు హిరణ్య ఎవరు మాయ ఈ మాయ ఉంది హిరణ్య గర్భోత్పత్తికి మూలమైన మాయ ఈ సృష్టిని సమస్త జీవుల యొక్క బుద్ధులను ఆశ్రయించుకుంది ఇదే అని చెప్పిన పాయింట్లు ఇవండి ఐదు పాయింట్లు వశిష్ట మహర్షి చెప్పింది మనం చేసాము గణిత శాస్త్ర మార్చేసి ఏమున్నాము సత్ ప్లస్ సంకల్ప ఈక్వల్ టు హిరణ్య దీంట్లో ఉన్న ప్లస్ ఎక్కడ ఉందని చెప్పాము ద్రష్ట యొక్క మనస్సును ఆశ్రయించి ఉంది అన్నాము ఆయన ఏమన్నాడు ఇక్కడ ఈ మాయ ఈ బుద్ధిని లోకంలో ఉండేట సమస్త జీవులను ఆశ్రయించి ఉంది అన్నాడు ఇది ఎలా కోరుతుందండి అంటే ఏమి లేదయా దాంట్లో ఇక్కడ ద్రష్ట అంటే ఎవరు సృష్టిలో మనమే మనం కలిపితే ద్రష్టలం అయిపోతాం కనుక ఈ మాయ ఏమన్నా ఆశ్రయించి ఉంది అంటే మన మనసును ఆశ్రయించి ఉంది అన్నాడు అయితే ప్రశ్న వచ్చింది ఏమిటండి ఈ సృష్టికర్తను సృష్టి చేశానా సృష్టికర్త సృష్టి చేశాడా చాలా చిక్కుగా ఉంది చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి ఆయన ఏమంటున్నాయంటే ఓ రామా ఒక్కసారి నువ్వు నీ స్వప్నలోకంలోకి వెళ్లయా అక్కడ కూర్చుని ఆలోచించు నీ స్వప్నలోకంలో ను రాజువి నీకో రాజ్యము అక్కడ పంచభూతాలు గుళ్ళు గోపురాలు దేవుళ్ళు ఊర్ధ్వలోకాలు అన్నీ ఉన్నాయి ఆ స్వప్న ప్రపంచంలో అక్కడ నీతో పాటు అనేక మంది జీవులున్నారు ఈ లోకము ఈ జీవులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని ఆ స్వప్నలోకంలో కూర్చుని నువ్వు ఆలోచిస్తున్నావు అప్పుడేం చెప్పాలి సమాధానం అవన్నీ కూడా నిద్రపోతున్నటువంటి నిలోంచి వచ్చాయనే చెప్పాలి అంతకంటే వేరే మార్గం లేదు ఇప్పుడు స్వప్నలోకంలో ఉండే రాజుగా కషేపు ఆలోచించు ఆ రాజు అక్కడ కూర్చుని ఈ సృష్టి వచ్చింది అని ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచన తెక్క నీకు మెడుకు వచ్చేసింది నీకు ఆ స్వప్నలోకం ఆ స్వప్నరాజు ఆ స్వప్నరాజు ఆలోచనలు అన్నీ గుర్తున్నాయి ఇలాంటి దశలో ఒకవేళ ఏదో ఒక విచిత్రం జరిగి ఆ రాజు బతికి నీ దగ్గరకు వచ్చి అయ్యా మా స్వప్నలోకంలో ఒక సృష్టి ఎలా జరిగింది అని నిన్ను అడిగాడనుకో అప్పుడు నువ్వేం చెబుతావు ఏం చెప్పగలవు ఏం చెప్పగలవు అంటే అంత మనస్సులోనే జరిగిందయ్యా అంతకంటే వేరే ఎక్కడా ఏ సృష్టి జరగలేదు అని నువ్వు చెప్పాలి చెబుతావు అయితే వెంటనే ఆ స్వప్నరోజు ఒప్పుకుంటాడా ఆయన ఏమంటాడంటే నీ మనస్సు యొక్క పరిమాణం ఎంత అని అడుగుతాడు పరిమాణం అంటే కొలత మీ మనస్సులోంచే ఆ బ్రహ్మాండమైన సృష్టి అంతా వచ్చిందని కదండి మరి మీ మనస్సు యొక్క పరిమాణం ఎంత కొలత ఎంత అని అడుగుతాడు అప్పుడు నువ్వేం చెబుతావు ఈ మహా సృష్టితో పోల్చి చూస్తే నీ మనస్సు యొక్క పరిణామం అనుతుల్యం ఆ మాట చెప్పేస్తావు నువ్వు అందుకనే వేరే మార్గం లేదు వెంటనే ఆ స్వప్నరాజుగారు ఏమంటాయంటే అయ్యా మరి మా లోకమేమో కోట్ల కోట్ల కోట్ల మైళ్ళు ఉందండి అంతటి విశాలమైన ఆ లోకం అనుతుల్యమైనటువంటి మీ మనస్సు యొక్క గర్భంలో ఉందంటే ఇది ఎక్కడ మాటండి అని గట్టిగా మళ్ళీ అడుగుతాడు నువ్వేం చెబుతావు ఓరు వేరేవాడా ఎన్ని కోట్ల మైళ్ళు ఉన్నప్పటికీ కూడా నీ ప్రపంచము నువ్వు లేనివాళ్ళేనయ్యా ఆ వైశాల్యం అంతా కూడా నీ భ్రాంతి నీ స్వప్లలోకంలో ఉండేటువంటి కోట్ల కోట్ల సంవత్సరాల చరిత్ర అంతా కూడా భ్రాంతే అదంతా నా మనస్సులో నిమిషంలో జరిగిపోయింది కనుక నీ స్వప్న లోకంలో నువ్వు అనుభవించిన మూడు డైమెన్షన్లు ఉన్నాయే అవి అబద్దమే నాల్గవ డైమెన్షన్ అయినటువంటి కాలం ఉందే అది కూడా అబద్దమే అంటే నీ స్వప్న లోకంలో నువ్వు చూసినటువంటి ప్రదేశము నువ్వు అనుభవించిన కాలము రెండూ లేనివే అని నువ్వు చెబుతావు ఆ స్వప్నరాజు ఒప్పుకుంటాడా మరి మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి నా లోకంలోని దేశము కాలము రెండు అబద్దాలైతే నేనెట్లా ఉంటానండి నేను నా కళ్ళతో చూశాను ఆ దేశాన్ని ఆ కాలాన్ని ఇదంతా ఎందుకండి మీకు నన్ను కళ్ళలో చూసిన గుర్తు లేదా మీరు స్వయంగా చూసి కూడా నువ్వు లేవు నీ లోకము లేదు పొమ్మంటున్నారు ఇదేం ధర్మం అండి అని ఆ స్వప్నరాజు మళ్లీ నెగ్గదీస్తాడు నేను అప్పుడు నువ్వేం చెబుతావు నిన్ను నీ లోకాన్ని చూసిన మాట నిజమేనయా ఆ మాట నాకు గుర్తున్న మాట కూడా నిజమే అయినా సరే నువ్వు నీ లోకము లేనివే ఎందుకంటే కోట్ల కోట్ల మైళ్ల వేశాల్యమైనటువంటి నీ లోకం నా మనస్సు అనేటువంటి పుట్టింది అక్కడే జీవించింది కోట్ల సంవత్సరాల చరిత్ర నీ లోకం నా మనస్సులోనే నిమిషంలో పుట్టి నిమిషంలో జీవించి నిమిషంలో లయించింది మీ లోకంలోని ఒక అణువుని తీసుకో ఆ అణువులోకి చిన్న చిల్లి పెట్టు ఆ చిల్లిలోంచి లోపలికి వేలు పెట్టు లోపల మైళ్ళ కొద్ది వేసేది గల గుహ ఉంది అని నీకు అనిపిస్తే దాన్ని నమ్ముదావా ఏదో ఇది పిచ్చి ఊహ నువ్వే వదిలేస్తావు ఆ ఊహ అయినా సరే నీకే సరే నువ్వే దాన్ని వదిలేస్తావు ఏదో పిచ్చి ఊహ అని చెప్పేసి ఎందుకంటే అణువు యొక్క గర్భంలో మహాగుహ ఉండటం సాధ్యం కాదు గనక అసాధ్యం గనక ఆ ఊహే తప్పు అని నిర్ణయం చేస్తావు నువ్వు అలాగే నేను చెబుతున్నానయ్యా నా మనస్సనే అణువులో బ్రహ్మాండమైనటువంటి నీ స్వప్నలోకం నాకే కనిపించింది ఆ కనిపించినప్పుడు ఇది నా మనస్సనే అణువులో ఉంది విషయం నాకు గుర్తులేదు అందువల్ల ఆ లోకం అంతా సత్యమే అని అప్పుడు నేను నమ్మా నువ్వు కూడా అట్లాగే నమ్మావు నువ్వు ఇంకా నమ్ముతున్నావు కాని నేను మాత్రం ఇప్పుడు తెలుసుకున్నా ఏమని ఆ స్వప్నలోకమంతా నా మనస్సునే అణువులో జన్మించి జీవించి అక్కడే లయించింది అని అలా తెలుసుకున్నాను కనుక ఇక నాకు దానిమీద సత్యత్వ బుద్ధి లేదు అంటే అది సత్యమనే ఆలోచన నాకు ఇప్పుడు లేదు నీకు ఆ జ్ఞానం ఇంకా కలగలే అందుకనే నీకు నీ లోకం సత్యమనే ఆలోచన పోవడం లేదు ఇంతేనయ్యా తేడా అని ఆ స్వప్నరాజుకు బోధిస్తావు ఇది విని ఆ స్వప్నరాజు కొంచెం ఆలోచించి ఇలా అడుగుతాడు అయ్యా మా లోకంలో కొండలు నదులు రాజ్యాలు సముద్రాలు నిప్పు గాలికాశం ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటారు అలా అడిగేటప్పటికీ నువ్వేం సమాధానం చెబుతావంటే స్వప్నరాజా నీ లోకంలోని చేతన పదార్థాలు జడ పదార్థాలు అన్నీ కూడా నేనేనయ్యా అవన్నీ నాలోంచే పుట్టాయి నాలోనే కలిసిపోయాయి అని నువ్వు చెబుతావు స్వప్నరాజు మళ్లీ అడుగుతున్నాడు అయ్యా మీరు ఇవన్నీ సృష్టి చేశారు కదా ఈ సృష్టికి ముడి సరుకులు మీరు ఎక్కడి నుంచి తెచ్చారండి అని ఎందుకంటే లోకంలో మీరు ఏదైనా కొండలో మరొకటి తయారు చేశారంటే ముడి సరుకులు తెచ్చుకుంటున్నారుగా స్వప్న లోకంలో ఇన్ని వస్తువులు తయారు చేశారుగా సముద్రాలు కొండలు ఆకాశం గాలి అన్ని వాటికి ముడి సరుకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మీరు అని అడుగుతాడు అడిగితే నువ్వేం సమాధానం చెబుతావంటే ముడి సరుకులు లేవు లేవయ్యా ఉన్నది నా మనస్సొక్కడే అదే స్వప్న లోక అంతా చేసేసింది వేరే ఏ సహాయము లేదు ఇందులో ఏ సందేహము లేదు అన్నమంటావు స్వప్నరాజు మళ్లీ అడుగుతున్నాడు అయ్యా మీ మనస్సేమో చేతన స్వరూపంగా ఉంది చేతన స్వరూపంగా ఉన్నటువంటి మీ మనస్సులోంచి నాలాంటి స్వప్నలోక చేతన జీవులు జన్మించాలంటే కొంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది ఆ మాట కొంత నయంగా ఉంటుంది మాలోకంలోని జడ పదార్థాలు కూడా చేతనాత్మకమైనటువంటి మీ మనస్సులోంచే పుట్టాయంటే నమ్మనేటాగండి ఎక్కడన్నా చేతనలోంచి చేతనలో పుట్టిందంటే అది నమ్మచ్చు కాని చేతనలోంచి జడం పుట్టిందంటే ఎట్లా నమ్మచ్చు మా లోకంలోనే కొన్ని జడాలు కూడా చూశావు కదా చేతనస్వరూపమైనటువంటి మీ మనస్సులోంచి జడస్వరూపమైనటువంటి మా లోకంలో ఉండే పర్వతాలు ఎలా పుట్టాయి అని అడిగాడు దానికి సమాధానం నువ్వేం చెబుతావంటే స్వప్నరాజా నీ స్వప్నలోకం గనక సత్యలోకమైనట్లయితే అంటే నిజమైన లోకమైనట్లయితే దాంట్లో చేతనాలెట్లా పుట్టాయి దాంట్లో జడాలెట్లా పుట్టాయి అనేటువంటి ప్రశ్న పుడుతుంది ఆ రెండు అసత్యాలు కదా అసలు నీ లోకమే అసత్యం కదా అటు దాంట్లో ఉన్నటువంటి చేతనాలు పుట్టాయి దాంట్లో ఉంటే జడాలట్టా పుట్టాయి అనేటువంటి ప్రశ్నకి తేడా ఏమిటయ్యా రెండుకి ఒకటే ఒకటే సమాధానం రెండు కూడా నా మనసులోంచి పుట్టాయి అన్నావు స్వప్నరాజు గారు చాలా లోతుగా ఆలోచించి చివరికి అంటున్నాడు అయ్యా మీకు మెలకు వచ్చాక మా లోకం అంతా అసత్యం అని మీకు తెలిసింది మీకు మెలకువ రాక ఉనుపు సంగతి ఆలోచించండి ఆ సమయంలో మా లోకంలో ఉన్నటువంటి కోట్లాది జీవులు వాళ్ళు కదా వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు సత్యం అంటారా అసత్యం అంటారు ఎప్పుడు మీకు మెలకు రాక అప్పుడు మాట చెప్పండి అన్నాడు అప్పుడు కొంచెం జాలిపడి ఇలా చెబుతావు ఏమనంటే స్వప్నరాజా నీకు నిజం చెప్ప తప్పదయ్యా మీ లోకంలో ఉండేటువంటి కోటానుకోట్ల జీవుల మనస్సులన్నీ కలిపితే ఆ సమష్టి మనస్సే నేను నిజానికి మీ సమష్టి మనస్సంతా కలిపినా సరే నాలో ఒక అంశం అవుతుందేమో గాని పరిపూర్ణంగా నేను అని చెప్పేందుకు వీలు మీ లోకంలోని సమష్టి మనస్సే కాదు అక్కడ ఉండేటువంటి జడ పదార్థం మొత్తం కలిపినా ఆ జడ సమష్టి ఏదైతే ఉన్నదో అది కూడా నేనే మీ చేతన సమష్టి మీ జడ సమష్టి ఈ రెండు కలిపేసినా కూడా నాలో అంశం మాత్రమే అవుతాయి మీరంతా అనుభవించేటువంటి సమయంలో కూడా అదంతా లేని పదార్థమే నిజంగా ఉన్న పదార్థమైతే అంతటి బ్రహ్మాండమైన లోకం నా మనస్సనే అణువు యొక్క గర్భంలో దూరి కూర్చోవడం సాధ్యమవుతున్నామని సాధ్యం కాదు కదా అంచేది అసత్యమే ఎప్పుడు నువ్వు అనుభవించే సమయంలో కూడా అది అసత్యమే అయితే నీ దృష్టి నుంచి చూసినప్పుడు నేను నీ లోకానికి సృష్టికర్తని నీ లోకానికి పరిపాలకుణ్ణి నీ లోకం చివరికి లయించిపోయేటువంటి లయస్థానం కూడా నేనే మరి నా దృష్టి నుంచి చూస్తే నా దృష్టి చూస్తే మాత్రం నువ్వు నేనే నీ శత్రువు నేనే నీ ఆలోచన నేనే నీ శత్రువు యొక్క ఆలోచన నేనే నా పేరు ప్రశ్న ఏ అనుకో నీ పేరు బి అనుకో నీ శత్రువు యొక్క పేరు సి అనుకో ఇప్పుడేమవుతుంది ఇలా ఆలోచించండి నా పేరు ఏ నా స్వప్నంలోకి నువ్వు వచ్చావు నీ పేరు బి నీ స్వప్న లోకంలోనే నీకో శత్రువు ఉన్నాడు వాడి పేరు సి నీ స్వప్న లోకంలోనే మరొక జీవి ఉన్నాడు వాడి పేరు డి ఇలా ఉన్నారు జీవులంతా ఈ బి అనే జీవి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే నువ్వెక్కడి నుంచి వచ్చావు స్వప్న ద్రష్టి అయినటువంటి నాలోంచే వచ్చావు నీ శత్రువు సి ఎక్కడి నుంచి వచ్చాడు స్వప్న ద్రష్టి అయినటువంటి నాలోంచే వచ్చాడు నీ లోకంలో మరో విడియో ఉన్నాడే వాడెక్కడి వచ్చాడు వాడు స్వప్న దృష్ట నాలోంచి వచ్చాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏ అంటే నేను స్వప్న ద్రష్టని నిద్రపోతున్న వాడిని నేను నిద్రపోతుండగా నువ్వు వచ్చావు గనక ఏ ఈజ్ అని చెప్పాలి నేను నిద్రపోతుండగానే సి వచ్చాడు గనక ఏజ్ ఈక్వల్ అని చెప్పాలి నేను నిద్రపోతుండగానే డి వచ్చాడు గనక ఏ ఈజ్ అని చెప్పాలి ఏ ఈజ్ అయితే ఏజ్ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు డి అయితే బీఈ్ ఈక్వల్ టు సి అని సిఈ ఈక్వల్ టు అని వేరే చెప్పాలా కనుక ఈ రకంగా గనక నువ్వు అన్వయం చేసుకున్నట్లయితే నీ స్వప్నలోకంలో ఉండేటువంటి జీవుల్లో ఎవరికి ఏ రకమైన భేదం లేదు అని నువ్వు చెబుతావు కానీ మా లోకానికి నాకు అనికీ అస్తిత్వం ఉన్నట్టు కనిపిస్తోంది కదా అంటావేమో ఆ కనిపించడమే భ్రాంతి నీ లోకంలో ఒక ప్రదేశం ఉన్నట్టు ఒక కాలం ఉన్నట్టు కొంత జడం ఉన్నట్టు కొంత చేతనం ఉన్నట్టు ఇలా భిన్న భిన్నంగా కనిపించడమే భ్రాంతి సమ్యగ్ విచారణ నీకు ఈ భ్రాంతి తొలగిపోతే నీ లోకంలో దేశము లేదు కాలము లేదు లేరు అసలు నీ లోకమే లేదు లేదంటే నాకంటే భిన్నంగా లేదు అని అర్థం ఈ స్థితిని నువ్వు పొందడమే మోక్షం అని నువ్వు ఇలాగనక నువ్వు బోధిస్తే ఈ బోధలో తప్పేమైనా ఉందా ఎంత మాత్రమూ లేదని ఖాయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నువ్వు నీ స్వప్న రాజును వదిలేసాయి సృష్టికర్తగా ఉన్నటువంటి హిరణ్య గురించి ఆలోచించు నీ స్వప్న లోకానికి నువ్వు ఎటువంటి నీ జాగ్ర నీ హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడు యొక్క మనస్సు అనే అణువు యొక్క గర్భంలో నీ యొక్క ములోకాలు ఉన్నాయి నీ పద్నాలుగు లోకాలు ఉన్నాయి నీ శతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి గెలాక్సీలు ఉన్నాయి నువ్వు ఎన్ని రకాలుగా లెక్కలు చెబుతావో అన్నీ ఉన్నాయి దాంట్లోనే దేంట్లో హిరణ్య యొక్క మనస్సు అనేటువంటి యొక్క గర్భంలో నువ్వు నీ స్వప్నరాజుకు చేసిన బోధనే నీకు అనువయించుకో హిరణ్య గర్భుడు మనస్సు అనేటువంటి అణువు యొక్క గర్భంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో ఏవేవైతే కనిపిస్తున్నాయో మూడు డైమెన్షన్లు అంటే దేశము దీనికి అస్తిత్వం ఉన్నదా ఉంది అంటే నీ స్వప్నలోకంలో కనిపించేటువంటి దేశానికి కూడా అస్తిత్వం ఉండాలి నీ ప్రపంచంలో ఉండేటువంటి ఫోర్త్ డైమెన్షన్ ఏదైతే ఉందో కాలం దానికి అస్తిత్వం ఉందా మరి ఉంది అని ఉన్నామంటే నీ స్వప్నలోకంలో కనిపించేటువంటి కాలానికి కూడా అస్తిత్వం ఉండాలి అది సాధ్యం కాదు నీ స్వప్నలోకంలో ఉండేటువంటి దేశానికి కాలానికి అస్తిత్వం సాధ్యం నువ్వు ఒప్పుకోవు కనుక నీలోకంలో నువ్వు ఇంత స్పష్టంగా అనుభవించేటువంటి ఈ దేశము ఈ కాలము ఈ రెండు కూడా లేనివే అని గుర్తించు ఈ గుర్తింపు నీకు కలిగితే నీ లోకంలో కనిపించేటువంటి జీవులంతా ఆ హిరణ్య యొక్క రూపాంతరాలే అవుతారు ఇందాక ఏం చెప్పుకున్నావు నువ్వు ఏ ఈక్వల్ టు బి ఏఈ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు డి గనక బీఈ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు డి అని చెప్పుకున్నావు అదే సూత్రం ప్రకారంగా నీ లోకంలో కనిపించేటువంటి సమస్త జీవులు కూడా ఒకటే ఎవరికీ ఏ రకమైన భేదము లేదు అని తేలిపోతుంది మరి నిత్యానుభవంలో అదే లేదే అంటే నీ లోకంలో ఉండేటువంటి దేశమో కాలము అనేవి సత్యంగా ఉన్నాయని భావిస్తున్నావు గనక దాన్ని బట్టి నువ్వు వేరు నీ పక్క ఉన్నవాడు వేరు అని ఆ భావనే తప్పు అది భ్రాంతి దాన్ని తొలగించుకుంటే ఇక నీకు భేదభావనకి చోటే లేదు అలాంటి స్థితి నువ్వు పొందితే ఆ స్థితే మోక్షస్థితి జై గురుదత్త